గణపపతి హవామశే కవిమశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పట ఆనశ్వం వన్నోతు సాదర శ్రీమహాగణాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా ఆత్మస్వరూపణ మనం ఇరవై మూడో శ్లోకం చూడాలి ఒకసారి అందము అంతవత్తు ఫలం తద్భవ్యల్ప మేధా దాంతి మద్భక్ దీనికి అవతారిక యస్మాత్ అంతవత్సాధన వ్యాపారా అవివేకిన కామినశ్చే అత ఇక్కడ ఒక ప్రకరణాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడు ఇరవై రెండు మొత్తం నాలుగు శ్లోకాలు ఈ నాలుగు శ్లోకాలు కూడా ఒకే టాపిక్కి చెందినవి సో ఈ టాపిక్ ఏంటంటే మనిషి కామనల చేత ప్రేరితుడై ఆ విభిన్న కామనలకు విభిన్న భయాలకు తగ్గట్టుగా విభిన్న దేవతలను ఆరాధిస్తూ ఆయా ఫలాల్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది టాపిక్ అలా కాకుండా పరమేశ్వరుణ్ణి మోక్షకామి అయి ఆరాధించేవాడు చాలా అరుదు ఇప్పుడు భగవద్గీత మోక్ష శాస్త్రం ఇది ధర్మార్థకామాలకి సంబంధించిన శాస్త్రం కాదు ధర్మార్థకామంలో అంటే లౌకికమైన కామనలు ఉంటాయి వాటి కోసం ధనాన్ని సంపదని పోగు చేసుకోవటం ఆ కోరికలు తీసుకుంటూ ఈ కోరికలు తీరే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే కామనలు తీరే సందర్భంలో చాలా పెద్ద ఆటంకాలు ఎదురవుతాయి అనేక భయాలు నిర్మాణం అవుతాయి కోరికలు తీరకపోవచ్చు కూడా కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి కోరికలు తీరవు తీరా కోరిక తీరి సందర్భం ఉన్న ఆటంకాలు అడ్డంకులు తర్వాత ఒక కోరిక తీరుతుంది అంటే దాని స్థానంలో ఒక భయం నిర్మాణం అవుతుంది సో ఇన్ని సమస్యలు ఉంటాయి ఈ సంసారంలో ఉండే ప్రతి అంశంలోనూ ఈ మూడు సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి అందుకోసం ఈ సమస్యల నుండి విముక్తిని కోరి అంటే మనకు వచ్చి ఆటంకాలు రాకూడదు కోరిక తీరిపోవాలి ఏదైనా ఆటంకం వచ్చినా అదేమో తొందరగా వెళ్ళిపోవాలి తర్వాత భయం నిర్మాణం కాకూడదు అనేటువంటి ఇటువంటి ఆకాంక్షతో మనుషులు అనేక దేవతలను ఆరాధిస్తూ ఉంటారు భిన్నములైన దేవతలను ఆరాధిస్తారు ఈ దేవత యొక్క స్వరూపం ఎలా నిర్ధారించబడుతుంది ఏ దేవతను ఆరాధిస్తాడు అంటే వాడి కోరిక చేత వాడికున్న కోరిక చేత వాడికున్న భయం చేత నిర్ధారించబడే దేవత యొక్క స్వరూపాన్ని వాడు ఆరాధిస్తాడు ఇప్పుడు డబ్బు కావాలి బిజినెస్ చేస్తున్నాం మాకు బాగా డబ్బు కావాలి అని అనుకోండి వాడు వెళ్ళి సరస్వతీ దేవిని ఏమీ ఆరాధించడం అసలే ఆరాధించడు కుబేరుణ్ణి ఆరాధిస్తాడు కామ కామాయ కుబేరుణ్ణి ఆరాధిస్తాడు కాబట్టి అలా సందర్భాన్ని బట్టి ఆ సందర్భాలను బట్టి ఉంటుంది సో భయం వేసింది అనుకోండి హనుమంతుడిని ఆరాధిస్తాడు భయం వేసినప్పుడే భయం పోయిన ఇంకా హనుమంతుడి గురించి పట్టించుకో ఏదైనా పని చేసేప్పుడు విఘ్నం వస్తుందంటే విఘ్నేశ్వరుని ఆరాధిస్తాడు ఇంకా విఘ్నం రాదు అని తెలిసిపోయిన వెంటనే విఘ్నేశ్వరుని పక్కన సో ఈ విధంగా వీడి కామనకి తగ్గట్టుగా దేవత యొక్క స్వరూపం నిర్ధారితమవుతూ ఉంటుంది సో దట్ ది గాడ్ షేప్డ్ బై ది డిజైన్స్ అండ్ పియర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఎప్పుడైతే మీకు డిజైన్స్లో ఫియర్స్లో వెరైటీ వచ్చేసిందో చాలా చాలా ఉంటాయి దాంతో మనం ఆరాధించే దేవుళ్ళలో కూడా వెరైటీ వచ్చేస్తుంది ఇది ఒక పద్ధతి మీరు లోకంలో చూసినట్లయితే అంతే కదా మరి అది కరెక్టే కదా అలాగే చేయాలి కదా అని అనిపిస్తుంది తప్ప దీన్ని విమర్శ చేసి ఉండడు విమర్శ చేయడం కాదు దాన్ని దాన్ని పరిశీలించి ఉండడు ఎవడూ పరిశీలించడు ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే మన ముఖ్యంగా ఈనాటి హిందూ సమాజంలో ఒక వికృతి ఏర్పడింది అని నాకు అనిపిస్తుంది ఏమిటంటే ఆ వికృతి మీరు దేవుణ్ణి మీ మీ కోరిక ఏమిటో మీరు ఏ పూజ చేయాలో మేము చెప్తాము అనే లెవెల్లో మీకు పెద్ద ప్రచారం సాగుతూ ఉంటుంది మీ కోరిక మీరు చెప్తే ఏ పూజ చేయాలో మేము చెప్తాము ఆఖరి ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే అధ్యాత్మ గురువు ఒకటి ఉంటాడు ఆ గురువు వీళ్ళకి చేసే ఉపకారం ఏమిటంటే వీళ్ళ కోరికలు వీళ్ళు ప్రకటిస్తే ఏం పూజలు చేయాలో ఆ కోరికలను ఎలా ఆయన చెప్తాడు ఆయన అధ్యాత్మ గురువు అని పడతాడు దానికోసం పెద్ద పెద్ద పీఠాలు పెద్ద పెద్ద వ్యవస్థలు ఇది అంటారు బాక్ అది మనిషిని అధ్యాత్మ దిశలో నడిపించే మార్గం కాదటి దానికి చాలా కరప్టింగ్ ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది అయితే లోకం అదేవిధంగా నడుస్తూ ఉంటుంది సో అదే అంటున్నారు శంకరులకే కామినహ వీళ్ళు కామినహ కాముకులు అంటే కోరికలు గడవారు ఈ కోరికలు ఎందుకున్నాయి వీళ్ళకే అవివేకన వివేకం లేకపోవడం జరి ఇప్పుడు మనిషికి ఒక వివేకం ప్రధానమైన వివేకం లోపిస్తుంది ఏమిటంటే వివేకము ఇంద్రియ ప్రీతి ఆనందము అనే రెండింటికి తేడా తెలియట ఇంద్రియ ప్రీతియే ఆనందమని మనిషి భ్రమపడుతూ ఉంటాడు ఇప్పుడు కొత్త ఆవకాయ వేసుకుని మీరు భోజనం చేశారనుకోండి అంటే ఇప్పుడు సేదనది కాబట్టి దృష్టాంతం అని చెప్తున్నాను కొత్త అవకాయ వేసుకుని మీరు భోజనం చేస్తే మీకు ఇంద్రియ ప్రీతి ఇంద్రియ అంటే రసనేంద్రియ ప్రీతి కలుగుతుందా ఆనందం కలుగుతుందా రసనేంద్రియ ప్రీతే కలుగుతుంది ఆనందం కలగదు దుఃఖం కలుగుతుంది పైగా ఎన్నిక రడుపు మండుతుంది మొన్నాడు తర్వాత ఆ సంస్కారం నిర్మాణం అయ్యి మళ్ళీ కొత్త ఆవుకాయ కావాలని అనిపిస్తుంది అంటే మళ్ళీ అదే కోరిక ఇంకోసారి కలుగుతుంది ఇన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకోండి మీకు ఐస్ క్రీమ్ తింటే ఆ కోరిక తీరితే కలిగేదేమిటి ఇంద్రియ ప్రీతి ఆనందం కాదు ఆనందం బయట నుంచి వస్తువు నుంచి రాదు ఆత్మస్వరూపం నుంచి ఆవరణ అభివ్యక్తమవుతుంది కానీ మానవులకు అసలు తెలియదు అవివేకిన ఆనందానికి ఇంద్రియ ప్రీతికి తేడా తెలియక ఇంద్రియ ప్రీతే ఆనందం అని భ్రమపడి సో ఇంద్రియ ప్రీతి కోసం తంటాలు ఉంటారు అది అవివేకిన తర్వాత ఏది నిత్యము ఏది అనిత్యము తెలియకపోవటము ఏది కార్యము అంటే చేయదగినది ఏది కార్యము కాదు అకార్యము అది తెలియకపోవడము ఆత్మ ఏది అనాత్మ ఏది తెలియకపోవడము దేహం ఆత్మ అనుకోవడం దేహం తోటి దేహానికి భోగాలే ఆత్మ నావి అని భ్రమపడుతూ ఉండటం సో ఇన్ని రకముల అవివేకం ఎప్పుడైతే మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుందో వాడు కాముకుడుగా తయారవుతాడు కామీ ఉంటాడు ఒక్క మాటలో మీరేమనుకోనంటే నేను అంటాను మనిషికి తనకి ఏది మంచో తెలియదు అలా ఉంటాడు మనిషి తనకు ఏది మంచి అన్నది ఎదుగడు చాలా జ్ఞానంలో ఉంటాడు ఇప్పుడు ఒక కోటి ధనాన్ని వీడు పోవేసాడనుకోండేది ఇంకో కోటి ధనాన్ని పోవేసి ప్రయత్నం చేస్తాడు అది వాడికి మంచి కాదు కోటిని డబుల్ చేయటం వల్ల వాడికి కలిగే ఉపకారం ఏమి ఉండదు అంతా అపకారమే ఉంటుంది కావలసిన మీరు ఐపీఎల్ చుట్టూ ఉండే కాంట్రవర్సీ చూస్తే మీకు అర్థం కాబట్టి ఊరికే దృష్ట్యా అంత కనుక అధికంగా ఊరికే అలా గుట్టలు గుట్టలుగా ధనాన్ని పోవేయటం వల్ల కానీ రాజకీయమైన అధికారాన్ని పొందటం వల్ల కానీ మనిషికి కృతార్థత ఆనందము ఏమి లభించదు కానీ పైగా భయము టెన్షను స్ట్రెస్సు రోగాలు అన్నీ వస్తాయి కానీ మనిషి తెలుసుకోడు అవివేకంలో ఉండి ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలి అని ప్రయత్నిస్తూ మన జనులు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుందనుకోండి ఇండియా క్రికెట్ మ్యాచ్ నగ్గాలని వీళ్ళు యజ్ఞం చేసేస్తారు పెద్ద యజ్ఞం చేస్తారు దేవాలయానికి వెళ్ళిపోయి అగ్నిపూత్రం అక్కడ పురోహితులు సిద్దంగా ఉంటారు ఇటువంటి యజ్ఞాలు చేయించడానికి మీరు అచ్చూడండి నా దగ్గరికి వస్తే నేను చెప్తాను గెట్అట్ అని చెప్తాను ఓహో మన డూసం గాయత్రీ జపం చేసుకో క్రికెట్ మ్యాచ్ నెగ్గడానికి యజ్ఞం చేయనక్కర్లా వట్ ఈస్ దాట్ అటువంటి కామనే ఉండకూడదు ఎవరోహం ఎగ్జితో స్పోర్ట్ ఉన్న తర్వాత మన ఇండియా క్రికెట్ మ్యాచ్ నెగ్గాలని యజ్ఞం చేస్తుంది కావండి తర్వాత ఎలక్షన్లో నెగ్గాలని యజ్ఞం చేస్తారు ఈ యజ్ఞాలన్నీ ఎవరు చెప్పాడండి మీకు ఇలాంటి యజ్ఞాలను ఇటువంటి కామనలతోటి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు కాంటే యజ్ఞాలు వ్యాపారం అంటే చేష్టలు చేస్తూ ఉంటారు సాధనం వ్యాపార ఒక సాధనాన్ని కొట్టుకోవడం యజ్ఞము పూజ అదో సాధనం ఆ సాధనాన్ని అనుష్ఠించటము వ్యాపారము అంటే అనుష్ఠించుతానర్థం సో ఎటువంటి సాధనం అది అంటే అంతవత్ దానికి లభించే ఫలం ఏదైతే ఉంటుందో అది అంతమైపోతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు పూజ చేశారు పూజేసి మన క్రికెట్ మ్యాచ్ని ఎగ్గాలి అని పూజ చేశారు సపోజ్ నేను ఎగ్గాడు అనుకోండి ఎగ్గితే మీకు ఏమనిపిస్తుందండి మన పూజ కారణంగా నెగ్గాడు అనిపిస్తుంది ఓకే పోనీ అనుకోండి నెగ్గేది అందేజీతని నెగ్గాడు అనుకోండి ఎందుకంటే శాస్త్రాల్లో ఎక్కడా కూడా క్రికెట్ మ్యాచ్ నగ్గడానికి పూజాన అలాగేమీ లేదు ఇదంతా కూడా వీళ్ళు ఇన్నోవేటివ్స్ అప్పటికప్పుడు కల్పించింది అది ఆ సందర్భాన్ని బట్టి వచ్చిన వాడిని ఎందుకు కాదనాలని చెప్పేసి అహో ఏదో విజయం కోసం ఏదో యజ్ఞం ఉందని ఆ విజయ యజ్ఞాన్ని క్రికెట్ మ్యాచ్కి అన్వయించి చెప్తారనమాట అది వీడు యజ్ఞం చేశాడు నెగ్గాడు అనుకోండి నెగ్గితే ఆనందం కలుగుతుంది ఎంతకాలం ఉంటుందో ఆనందం గంట కూడా ఉండదు అండ్ సపోజ్ మీకు నెగ్గాడు నెగ్గి ఫైనల్లోకి వచ్చాడు ఫైనల్లో ఓడిపోయాడు అనుకోండి అప్పుడు మీకు దుఃఖం కలుగుతుందా ఆనందం కలుగుతుందా లేదు మళ్ళీ ఫైనల్లో నెగ్గాలి ఫైనల్లో నెగ్గాలంటే ఇంకో యజ్ఞం చేయాలి సపోజ్ ఇంకో యజ్ఞం చేశారు అది నెగ్గాడు అనుకోండి ఆనందం ఎంతసేపు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చే వరకు ఉంటుంది మళ్ళీ వరల్డ్ కప్ లో మన ఇండియా క్వాలిఫై అవ్వాలంటే మళ్ళీ యజ్ఞం చేయాలి వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సో ఈ చిన్న చిన్న కోరికల కోసం దేవుణ్ణి విభిన్న రూపాలతోటి దేవుణ్ణి కల్పించుకుని అలా ఆరాధిస్తూ పోతూ ఉండటము ఇది మనిషిని అవివేకంలో నింపేసుకుంది తప్ప మంచి సంస్కారాన్ని ఇవ్వదు వాడు చేసేటువంటి వ్యాపారము అంటే చేష్టా క్రియ పూజాది కర్మ అంతవత్ అంటే దానికి లభించే ఫలము అలా అంతమైపోతుంది చూస్తుండగానే అంతమైపోతుంది దానివల్ల ఏమీ ఉపకారం ఉండదు అటువంటి ఫలంతో కర్మలను చేసుకో ఉంటారు అని ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అని అవతారిక అత ఇందువలన సో అంతవత్ ఫలం లభిస్తుంది మీరు ఒక దేవతని ఒక పద్ధతిలో కనుక ఒక కోరికతో ఆరాధిస్తే ఆ ఫలం లభించటానికి ఆటంకాలు ఏమీ లేని పక్షంలో బలమైన ప్రారంభము బలమైన ఆపోజిట్ కర్మ లేని మీకు ఆ కర్మకి ఆ ఫలం లభిస్తుంది కర్మ కర్మ ఫలము ది టుగెదర్ ఆ కర్మకు ఫలం వస్తుంది కానీ వచ్చి మళ్ళీ పోతుంది అది అల్పం తన్మర్థ్యం ఏది అల్పము అది తప్పకుండా నశిస్తుంది కర్మ ఫలము అల్పము ఎందుకు అల్పము కర్మ అల్పము కనుక మీరు ఎంత కర్మ మీరు పూజ చేశారు ఎంతసేపు చేస్తారు గంటసేపు చేస్తారు గంటసేపు చేసిన పూజకి అనంత ఫలం ఎక్కడి నుంచి ఫలం వస్తుంది ఉంటే ఎలా అనుకుంటున్నాను నేను ఉంటే కాదు సపోజ్ మీరు మూడు గంటలు పూజ చేశారనుకోండి ఓ ఇంత వస్తుంది పది గంటలు చేశారనోకా ఎంత వస్తుంది ఎంత వచ్చినా అయిపోతుంది సో ఇప్పుడు అష్టోత్తర శతనామ పూజ చేశారనుకోండి ఇంత పుణ్యం వచ్చింది సహస్రం చేశారనుకోండి ఎంత వస్తుంది ఇంత పుణ్యం వస్తుంది ఎంత పుణ్యం వచ్చినా ఖర్చు అయిపోతుంది ఎదల్పం తన మర్చి అల్పమైనది ఏదైనా అల్పమే ఇప్పుడు లక్ష రూపాయలు అధికం అని అనుకోవడానికి వీర్లేదు తీరా లక్ష రూపాయలు ఉన్నవాడి కంటే అధికం కానీ తీరా లక్ష రూపాయలు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అది అల్పం అనిపిస్తుందా అధికం అనిపిస్తుందా ఒక ధనవంతుడు ఉండేవాడు కోటేశ్వరుడు ఆ ధనవంతుడు విష ఎయిర్ కండీషన్ గదిలో మంచి హంసకూలిక తల్పముపై ఇటువంటి బెల్లుతో నిద్ర పట్టక బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆ ధనదేవతని ప్రార్థిస్తాడు ధనదేవత నాకు అన్ని ఇచ్చేవ్ కానీ నిద్ర ఇవ్వలేదు ఏమిటి కారణం ఏమిటని ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే ఆ ధనదేవత ఆయన ముందు కనపడుతున్నాడు కనబడితే చూపిస్తాడు ఆ కిటికీలోంచి చూస్తే అక్కడ ఓ పాక ఉంటుంది ఆ పాకలో ఓ భార్యాభర్త నాలీ చేసుకుని బొత్తు వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు హాయిగా గురుగు నిద్రపోతూ ఉంటారు ఇతను ఈ ధనవంతుడు అడుగుతాడు చూడు వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళకు చూస్తే నాకు అసూయ కలుగుతుంది ఎందుకు ఈ తేడా ఇలా ఎందుకు వచ్చింది నాకేవి ఈ ప్రారంభం ఏమిటో అని అడుగుతాడు అంటే ఏమిటో నీకు చూపిస్తానని ఏం చేస్తాను సలహా చెప్తుందంటే ఆ దేవత నువ్వేం చేస్తావంటే తొంభై రూపాయలు లేకపోతే తొమ్మిది వందల రూపాయలు మూటగట్టి వాళ్ళ వాళ్ళ గుమ్మముందు పారేమంటాడు వీడు ఆ పనే చేస్తాడు తొమ్మిది వందల రూపాయలు మూటగట్టే గుమ్మముందు తొమ్మిది వందల బంగారు నాణ్యాలు పాత పాతకాలు గారు నాణ ఉండేవి కదా మరి కాబట్టి తొమ్మిదో వందలు ఉన్నాయి ఈమె లెక్క ఏం కాదు సో మూట కట్టే ముందు బాధేస్తారు మొన్నటి ఆవిడ ముగ్గు వేయడానికి తుడుస్తూ టక్కుమని ఈ మూట పట్టుకుని లోపలికి వస్తుంది ఆయన చేతిలో పెడుతుంది ఈ ఉంది మన ఇంట్లో ఇప్పుడు లెక్కేస్తే తొమ్మిది వందల నాణ్యాలు ఉంటాయి రోజుకి ఒక నాణ్యం సంపాదించి ఇద్దరు కలిసి కష్టపడి పనిచేస్తే ఒక నాణ్యం వస్తుంది ఆ నాణ్యంలో కావలసిన సామానంతా కొనుక్కుని ఆ రోజుకి కావలసిన కడుపును తినేసి పడుకునిద్రపోయేవారు ఆ రోజు నుంచి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ తొమ్మిది వందలు మనకు వచ్చింది కనుక దీనిని వెయ్యి చేస్తే చాలా బాగుంటుంది అని ఆ రోజే నిర్ణయం చేసుకుంటారు నిర్ణయం చేసుకుని ఆ రోజు సాయంకాలం ఒక నాణ్యం వస్తుంది కదా ఈ నాణ్యాన్ని మనం దాచిపెట్టాలి తప్ప దీన్ని మనం ఖర్చు పెట్టకూడదు ఆ రోజు పస్తు కొడుకుంటారు నిద్ర పట్టక బాధపడతారు ఇది కథ కాబట్టి మనిషి దురాశా పూరితుడై ఉంటాడు ఎంత లభించినా ఆశతేమే అంటూ ఉండదు అంటే నిద్ర పట్టదు సో ఈ విధంగా అది అల్పం సో లక్ష రూపాయలు వచ్చినా అది అల్పమే కోటి రూపాయలు వచ్చినా అల్పమే కూడా అల్పమే ఇప్పుడు వంద కోట్లు ఉన్నవాడు అది అల్పం అనుకోబట్టే ఐపీఎల్ లో టీం కొనుక్కుని దాని ఐదు వందల కోట్లు చేయటానికి ప్రయత్నం చేసుకో భంగపాటు చెందుతున్నాడు మనం పేపర్లలో చూస్తాం కాబట్టి అది కూడా అల్పమే వాడి ప్రాణానికి అదే అల్పం ఉన్న కోట్లు వాడికి అల్పం అని చేతను దాన్ని ఇంకా డబుల్ చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు కనుక ఎదల్పం తన్మత్యం యో వై భూమా తం ఏది అనంతమో అది ఆనందము ఆ అనంతమేమిటి ఆత్మస్వరూపము హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపుడై ఉన్నాడు ఆ ఈశ్వరుడు అనంతుడు కాలాతీతుడు కాలమునకు అతీతమైన వాడు అంటే భూత భవిష్యత్ వర్తమానములు అనే కాలము యొక్క విభాగానికి అతీతమైన పరమేశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకుని వీడి జీవన్ముక్తుడైతే వీడికి అనంతమైన ఆనందం లభిస్తుంది తప్ప అది వదిలిపెట్టేసి అలాంటిది ఒకటి ఉండని కూడా పట్టించుకోకుండా కేవలము చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ ఉండటము సో వాటి కోసం పూజలు చేస్తూ ఉండటం చిన్న చిన్న కోరికలు మా పుటాడు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే బాగుంది కోరిక ఆకాంక్ష ఉండడంలో తప్పు లేదు కానీ దానికోసం పూజలు చేశారనుకోండి పూజలకేనో ఎంసెట్లో ర్యాంక్కి సంబంధం అలాగంటే కనెక్షన్ పెట్టుకున్నారనుకోండి తీరా చేసి వాడికి ఆ ర్యాంక్ రాలేదనుకోండి వాడేమో సంవత్సరం పొడుగునా క్లాసులు సరిగ్గా అటెండ్ చేయకుండా బలాగులు తిరిగి మనం పూజ చేసేది కాబట్టి ర్యాంక్ వచ్చేయాలంటే అది ఈశ్వరుడు చేసిన సృష్టిలోని నియమాలకి విరుద్ధమది ఈశ్వరుడు లాస్ ఈశ్వరుని యొక్క లాస్ ప్రకారమే సమాజం నడుస్తూ ఉంటుంది ఆ నియమాలకు విరుద్ధం తక్కువ బుద్ధి ఉన్నవాడికి తక్కువ మార్కులు రావాలి ఎక్కువ బుద్ధి వాడికి ఎక్కువ మార్కులు రావాలి అది లా అది ప్రకృతి నియమం మనం పూజ చేసాం కాబట్టి నియమం తల్లకి అయిపోవాలంటే అది ఏమీ ఆకాంక్ష తప్పు కదా అది అనివే ఈ సంసారం ఇలాగే నడుస్తూ ఉంటుంది కనుక ఈ ఫలములు చాలా అల్పములు అంతవత్తు ఫలం తేషాము అటువంటి ఫలములను కోరే కోరే వాళ్ళు వాళ్ళ బుద్ధి కూడా చాలా అల్పమైన బుద్ధి అల్పమేధ ఇప్పుడు కొడుకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని కోరుకున్నారనుకోండి ఓకే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి వస్తే మనం కృతార్థం అయిపోతామా వాడు కృతార్థుడు మనం కృతార్థం అవుతామా ఎవరు కృతార్థుడు కాదు వాడికి అన్న కాలేజీలో సీట్ వస్తుంది కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత వాడు సరిగ్గా చదవకపోతే నేను విద్యార్థి లేదు లో అయిపోయింది కానీ ఒక్క పరీక్ష కూడా పాస్ కాలేదు కాబట్టి మళ్లీ ఇంకొక పూటేలు చేయాలి ఇంకో కోరిక కోరాలి ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి ఓకే కొన్ని ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మన కోరిక తీరి కొత్త వైపు అవరు వాడికి పైసీమే ఒక అమ్మాయితో వివాహం కావాలి ఆ అమ్మాయి మంచి అందంగా ఉండాలి మనకు అందంగా లేకపోయినా పర్వాలేదు అమ్మాయి మాత్రం బాగా అందంగా ఉండాలి తర్వాత మన కుర్రాడు పెళ్ళాడే అమ్మాయి మంచి వినయ విధేయతలు కలిగి ఉండాలి మన అమ్మాయి వినయ విధేయతలు ఉండకపోయినా పర్వాలేదు సో ఈ కోరికలు ఏం కోరికలు ఇవి సరే పెళ్లి అయింది వాడికి సంతానం కలగాలి తొందరగా కలగాలి మొగాడే కలగాలి కోరికలు సంతానం కలగలేదు అనుకోండి మళ్లీ పూజలోవి ప్రారంభం కొ సంతానం భారతదేశంలో ఇప్పుడు ఉన్న జనాభాకి తక్కువ ఏమయ్యారు ఇప్పుడు వన్ పాయింట్ వన్ బిలియన్లో ఎంతో మంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు వీడికే కలగాలింది ఏ చిన్న పిల్లలనైనా మనం మానసికంగా అడాప్ట్ చేసుకుంటే అయిపోయాయి పిల్లలు మన పిల్లలే దీనికోసం ఇంకో చిన్న పిల్లాడు రావాలా సృష్టిలోకి ఉన్నవాళ్ళు చాలరా ఇంక ఆలోచన ఏమీ ఉండదు అదే కోరిక సరే వాడు పుట్టాడు వాడికి సెయిన్ ట్యాన్స్ లో మళ్ళీ సీట్ రావాలి మనవడు అని ఈ విధంగా అల్పమైన ప్రశాంతం చాలా అల్పాతి అల్పములైన కోరికలు ఇటువంటి కోరికలు కోరుకుంటూ ఉండటం ఈ కోరికల్లో ఒకటి రెండు ఐదు పది వంద అన్ని కట్ట కట్టుకుని తీరిపోయినా వీడి లేఖితనము వీడి ఇన్నర్ పావర్టీ అలాగే ఉంటుంది అక్కడ పళ్ళు పెట్టారు వాళ్ళు ఓటు వేస్తున్నారు అక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్స్ ఉంటే సిమెంట్ రోడ్డు వేస్తున్నారు కనుక ఆ సామాను వేస్తారు అవి తీసి ఆ పక్కన ఉండే పార్కింగ్ స్పాట్ లో పెట్టుకుని వస్తే సరిపడుతుంది ప్లీజ్ డూ దాట్ కనుక ఇలాంటి అల్పాతి అల్పములైన కోరికలు అన్ని కలిపేసి ఒకేసారి తీసిపోయినా మనకున్న ఆ భావదారిద్ర్యం అది ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది ఒక భక్తుడు ఉన్నాడు భగవంతుడు కనపడి హే హే భక్త నీ కోరికలు తీరుస్తాను ఎన్ని కావాలంటే అన్ని తీరుస్తాను అడుగు అన్నాడు అలా నువ్వు నోటీస్ లేకుండా అన్ని తీరుస్తానంటేలాగా నాకు వన్ అవర్ నోటీస్ ఇవ్వమని సరే నీకు వన్ అవర్ నోటీస్ ఇస్తున్నాను వన్ అవర్ ఈ లోపల లిస్టు రాసిపెట్టు నీ కోరికలన్నీ నేను తీర్చేస్తాను ఇతను వన్ అవర్ లో రెండు వందల కోరిక లిస్టుకి రాయగలిగాడు మొత్తానికి వేగంగా టక టక రాశాడు దేవుడు రాగానే ఇచ్చాడు లాస్ట్ కోరిక కూడా ఫిలప్ చేసేసి దేవుడు రాగానే ఇచ్చేసాడు ఆయన దేవుడు అవన్నీ చూసేసి ఒకటి శాంక్షన్ అయిపోయాయని చెప్పాడు అన్ని కోరికలు తీర్పాడు మొన్నటి ఇతను మళ్లీ మనస్సులో ఒక యాభై కొత్త కోరికలు పుట్టి మళ్లీ దేవుడు కనపడితే బాగుండును అని పూజ చేయటం ప్రారంభించాడు అలా ఉంటుంది కనుక అల్పమైన ఆలోచన మోక్షాన్ని నేను ఈశ్వరుణ్ణి కోరి ఈశ్వరుణ్ణి నా కోరిక తీర్చడం ఏమిటి నా స్వరూపమే ఈశ్వరుడు ఎందుకు కాకూడదు నేనే ఈశ్వరుణ్ణి అయిపోతాను అని ఎందుకు అనుకోకూడదు నిజానికి ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడు చెయ్యి ఉన్నది చేతికి అధిష్టాన దేవత చెయ్యి అనేది ఒక ఇంద్రియం కర్మేంద్రియం దానికి అధిష్టాన దేవత ఇంద్రుడు ఇప్పుడు ఈ చెయ్యిని పైకి లేపాలి అని మీరు సంకల్పిస్తే ఆ చేయి పైకి లేస్తోంది అంటే అర్థమేటి మీ సంకల్పానికి అనుగుణంగా ఇంద్రుడు చేతిని పైకి లేపుతున్నాడు మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు మీరు కోరిన విధంగా మనస్సు సంకల్పిస్తుంది అంటే మీ సంకల్పానికి అనురూపంగా చంద్రుడు పనిచేస్తున్నాడు వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని మీ సంకల్పానురూపంగా అగ్ని పనిచేస్తున్నాడు దిగ్దేవతలు శ్రోత్రానికి అధిష్టానం పాదములకు అధిష్టానం విష్ణువు ఈ దేవతలందరూ కూడా నీ సంకల్పానికి లోబడి పని అధ్యాత్మము అంటే అతను నువ్వు సర్వ దేవతలను నీవెందు కలిగి ఉన్న ఆత్మ చైతన్య స్వరూపుడవు నీ స్వరూపం నువ్వు తెలుసుకుని కృతార్థుడవు కా అంతేగాని ఈ చిన్న చిన్న కోరికలు పెట్టుకుని నీ స్వరూపాన్ని తెలుసుకోలేక అల్పములైన ఫలాన్ని ఇచ్చే పూజలోవి చేసుకుంటూ భిన్న భిన్న దేవతలుగా ఊహించుకుని ఆ భిన్న భిన్న దేవతలను ఆరాధిస్తూ నీవు అజ్ఞానంలో ఉండడము అది అల్పమేధ సాం చాలా చిన్న ఆలోచన అవుతుంది తప్ప దాంట్లో తెలివితే లేదు తద్భవత్ అల్పమేధసాం అది ఒక ఒక వాక్యం ఒక సగం ఆ శ్లోకంలో ఇంకో సగం అది ముందు ఈ భాష్యం చూసి ఆ అందాము భాష్యం అంతవదితీ అంతవత్ వినాశితు ఫలం తా తద్భవతి అల్పమేధసాం అల్పప్రజ్ఞానాం అల్పమైన ప్రజ్ఞ కలిగినటువంటి వీళ్ళకి ఈ కాము కాముకులకు లభించేటువంటి ఫలము చాలా అల్పంగా ఉంటుంది దాంట్లో ఏమీ తెలివితేటలు ఉండవు తర్వాత దీంట్లో ఉండే ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీరు ఒక మినిస్టర్ గారిని మీరు కొట్టుకున్నారనుకోండి ఆ మినిస్టర్ గారు సపోజ్ మీకు ఏదైనా ఒక కోరిక తీర్చారనుకోండి సపోజ్ ఒక ల్యాండ్ అలాట్మెంట్ ఎకరం ల్యాండ్ అలాట్ చేయాలి ఆయన మినిస్టర్ గారు ఆ మీ మీ కోరికను తీర్చడం కోసం ఆయన పలుకుబడి వినియోగించి ఎకరం ల్యాండ్ అలాట్ చేశారు మీరు ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకుని దాన్ని ఏదో డెవలప్ చేద్దామని అనుకునే లోపల ఆ మినిస్టర్ గారి పదవి పోయింది అప్పుడు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు అవి మీ దగ్గర ఉండదు అంతే కదండి సో ఆ విధంగా మీరు ఒక దేవతను ఆరాధించారు ఈ దేవత ఇప్పుడు ఆ గ్రహదేవత తీసుకోండి ఉదాహరణకు ఆ గ్రహ దేవత ఉచ స్థానంలో అంటే చాలా ఉన్నతమైన స్థానంలో ఉండి మీరు ఆ గ్రహదేవతను ఆరాధించారు ఆ గ్రహ దేవత మీ కోరిక తీర్చేసింది మీ కోరిక తీరిపోయింది అనుకునే ఈ లోపల లోపల మరి గ్రహాలన్నీ గిరగిర తిరుగుతూ ఉంటాయి కదా ఉన్నత స్థానంలో ఉన్న గ్రహదేవత నీచ స్థానంలోకి వచ్చేస్తుంది అప్పుడు మీ కోరికంతా కూడా చిన్నా ధరణిపోయి నేజ్ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది ఎవడు ఉపయోగం కనుక సో దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి ఈ జనులు తమ కోరికల చేత నిర్మాణమైనటువంటి దేవతలను దేవాన్ బహువచనం దేవం దేవ దేవాళ్ళు కాదు ఇద్దరు కాదు మూడు కానీ అంతకంటే ఎక్కువగానే దేవతలను ఆరాధించుకుంటూ ఆ వాళ్ళు వేరువేరు దేవతల వెంట పరుగులు తీస్తూ ఉంటారు దేవాన్ దేవ యజో యాంతి ఓసారి నేను దేవాలయానికి వెళ్ళాను యువ దేవాలయాలకు వెళ్తూ ఉంటాం సాధారణంగా దేవాలయాల్లో భగవద్గీత ఉపన్యాసం పెట్టరు ఎందుకు పెట్టరు అంటే ఇగో ఎందుకోసమే పెట్టరు ఇలాంటి కబుర్లు అన్నీ చెప్పారు కనుకనే దేవాలయంలో పెట్టరు ఈ ఉపన్యాసం దేవాలయంలో ఉంటే ఎలా ఉంటుంది ఎంత శోభ ఉంటుందో ఊహించండి సో ఎనివే వెళ్ళాను వెళ్తే అక్కడ పది సైన్స్ ఉన్నాయి అంటే పది గర్భగుడులు పది దేవతలు ఉన్నారు ఈ లోపల ఒక కోటీశ్వరుడు వచ్చాడు ఒక మిలియన్ ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఏమన్నాడు అంటే నేను మీకు ఒక మిలియన్ డాలర్స్ నేను డొనేషన్ ఇస్తా కానీ మీరు నేను చెప్పిన దేవత నేను చెప్పిన చోట పెట్టాలి అని అన్నాడు అంటే ఈ కమిటీ మెంబర్స్ వెంటనే కంగారు కంగారుగా అసెంబ్లీ అయిపోయారు ఎందుకంటే మిలియన్ డాలర్స్ డొనేషన్ వస్తుందంటే దేవాలయాల్లో దేవుడికి పూజ భక్తి కంటే డొనేషన్స్ని పట్టుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది సో అంత పెద్ద డొనేషన్ వస్తుందంటే దాన్ని మనం వదులుకోవడం ఇలాగా ఆయన కోరిక ఏదో తీర్చేసి మనం ఆ డొనేషన్ పట్టేసుకోవాలి అని కమిటీ మెంబర్స్ అందరూ హడావి హడావిడిగా సమావేశం అయిపోయి సంప్రదిక్తులు మొదలు పెసారు ఆయనతో ఓకే కాబట్టి మేము పది దేవతలను పెట్టాము ఇప్పటి వరకును మీ దేవత ఆ పదిలో దేవత అవసరమా అని అడిగారు వేళలో ఒకళ్ళు నేను చూశాను నాకు కావలసిన దేవత ఈ పదిలో లేదు నిజంగా నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను మీరు అనుకోండి సరే కోనండి మీకు మిలియన్ డాలర్స్ ఇస్తామంటే మేము పెట్టేస్తాం పదకొండో దేవతను ఏమి సమస్య కాదు అయితే ఆయన ఉన్నారు చూడండి ఈ పది లాగ సర్క్యులర్గా పెట్టారు ఈ నేను చెప్పిన దేవతని సెంట్రల్లో పెట్టాలి మీకు దానికి ఒప్పుకున్నట్లయితే మీకు మిలియన్ డాలర్స్ ఇచ్చేస్తాము అనేప్పటికీ అంతకుముందు ఆయా దేవతలకి పెద్ద పెద్ద డొనేషన్స్ ఇచ్చి ఆ దేవతలను పెట్టించి కమిటీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ నో పెద్ద అబ్జెక్షన్ లేకపోస్తారు మొత్తానికి పెద్ద గలాభా అయింది ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు నేను మళ్ళీ ఇంక పరిస్థితి చేయలేని సో దేవాన్ దేవ ఆయన అన్నది ఏమిటంటే నేను ఆ దేవత అయితేనే మీకు డొనేషన్ ఇస్తాను ఎందుకని ఆ దేవత నా కోరిక తీర్చింది మిగతా దేవత మీకు నాకేం సంబంధం లేదు ఆ దేవత నా కోరిక తీర్చింది కాబట్టి ఆ దేవత డొనేషన్ ఇస్తాను అంటే ఈ విధంగా ఈ దేవతారాధకులు బహుదేవతావాదులు దేవతలు అనేకమని ఏ ఏ దేవతని మీరు ఆరాధిస్తే ఆ దానికి సంబంధించిన కోరికలు తీరుతాయని ఈ విధమైనటువంటి వ్యవస్థలో ఉండి దేవతారాధన చేసే వాళ్ళని దేవయజ అని అంటారు అటువంటి దేవయాజులు సో దాని తెలుగులో అనాల్సి ఉంటుంది సో దేవతారాధకులు బహుదేవతారాధకులు బహుదేవతా వాజులు బహుదేవతారాధకులు అటువంటి వాళ్ళు దేవాి వాళ్ళు ఆ దేవతల వెంట పడుతూ ఉంటారు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఏమంటే నాకు ఫలానా దేవత మంత్రం మీరు ఇవ్వగలరాని అడిగాను అంటే నేను చెప్పాను ఎప్పుడూ వినలేదయా అటువంటి దేవత ఉండే ఉంటుంది ఎక్కడో మంత్రశాస్త్ర గ్రంథాలను ఎక్కడో ఎక్కడో తగితే దొరుకుతుంది కానీ నేను వినలేదు అని నేను అన్నాను కాబట్టి నేను నీకు మంత్రం ఇచ్చిన నా వల్ల ఉన్నాను అరైతే మీరే మంత్రం ఇస్తారు నేనన్నా నేను ఇచ్చే మంత్రం నీకు ఉపయోగపడకపోవచ్చాయా ఎందుకంటే నేను శ్రీకృష్ణ మంత్రం ఇస్తాను అనుకో నీకు దాని మీద శ్రద్ధ ఉండకపోవచ్చు అయితే మరి శ్రీకృష్ణ మంత్రం ఈ కోరిక తీరుతుందా అలాగంటే పూర్తి నేనేమి ఇవ్వలేను అటువంటి హామీ అయ్యే ఇవ్వలేను పైగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే కోరికలు ఏమి పెట్టుకోద్దని అంటున్నాడు బహుశా తీరకపోవచ్చు మరి ఇంతెందుకండి ఆ శ్రీకృష్ణ మంత్రము అంటే మోక్షం మనం పిచ్చి కోరుక ఉందిలే దానికోసం అది నీ కోరికలు తీరడానికి అది పనికిరాదు అని నేను చెప్తాను సరేలేండి మీరు మీ వేషం చూసి నేను వచ్చాను అవు నువ్వు భ్రమకుడు నేను అర్థం చేసుకోగలను I am not the నేను ఐఎమ్ So ది రైట్ పర్సన్ అని నేను చెప్పాను సో దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామకు నా భక్తు గీతలో అస్మశబ్దం ఎక్కడొచ్చినా అస్మశబ్దం అంటే నేను అనే పదం చుట్టూ ఉండే శబ్ద ఆ విభక్తులు ఆ పదం ఎక్కడొచ్చినా దానికి రెండు అర్థాలు ఉంటాయి ఒకటి నేను అంటే చెప్పిన వాడేవాడు శ్రీకృష్ణుడు కాబట్టి మొదటి అర్థం ఏంటంటుంది శ్రీకృష్ణ భగవానుడు అది మొదట అర్థం చెప్పినవాడు ఆయన గనుక రెండవ అర్థం ఏమిటంటే ఆత్మానర్థం అస్మశ్ శబ్దానికి ఆత్మానర్థం ఎందుకంటే దీని మీద ఒక వ్యవస్థ ఉంది శాస్త్రదృష్ట్యాపదేశ వామదేవత్ అని ఒక బ్రహ్మసూత్రంలో ఇప్పుడు ఈ ఉపదేశం చేసేప్పుడు అస్మ ప్రయోగిస్తారు యముడు నచితేతస్సుకి ఉపదేశం చేసేప్పుడు నేను అంటాడు ఆ నేను అనే అర్థం ఏంటి దానికి మీనింగ్ యమధర్మరాజు దాని అహం బ్రహ్మాస్మి అని అంటాడు అప్పుడు అప్పుడు అహం యొక్క అర్థం యమధర్మరాజు అని కాదు అహం యొక్క అర్థము అంతరతమైన ఆత్మ అని కాబట్టి చెప్పినవాడు యముడు గనక అహం అంటే యముడని ఒక అర్థం రెండో అర్థం ఆత్మ అనర్థం ఇంద్రుడు ప్రతర్దలోనికి బోధిస్తాడు కౌశీతకి అక్కడ మళ్లీ ఆయన అహం బ్రహ్మాస్మే అంటాడు అక్కడ అహం అంటే ఒక అర్థం ఇంద్రుడు రెండో అర్థము ఆత్మ శ్రీకృష్ణుడి గీతలో అర్జునుడికి బోధిస్తాడు నేను అంటాడు నేను అంటే ఒక అర్థం శ్రీకృష్ణ భగవానుడు రెండవది ఆత్మ కాబట్టి మద్భక్త అంటే నా భక్తులు అంటే ఆత్మరూపంగా హృదయంలో ప్రకాశించే శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తులు అని పీండితార్థము అంటే ఆ శబ్దాన్ని సరిగ్గా మీరు విశ్లేషణ చేస్తే వచ్చే అర్థం కాబట్టి మద్భక్త కనుక ఇప్పుడు ఈ భక్తికి చాలా ప్రత్యేకత ఉన్నది మామూలుగా ఇంతకు ముందు చెప్పిన దేవ బహుదేవతా భక్తికి సంబంధించింది కాదు ఆ భక్తి ఎలా ఉంటుంది నేను ఇక్కడ ఉన్నాను ఈ కోరిక తీరాలి ఇప్పుడు ఈ కోరిక తీరకపోతే జీవితం ఈ ఈ కోరిక తీరితే అంతా అద్భుతం అనే ఒక భ్రమలో నేను ఉంటాను ఈ కోరిక తీరాలంటే ఫలానా దేవతను ఆరాధించాలి ఆ దేవత ఎక్కడ ఉంటారు ఆ దేవతాలోకంలో ఉంటారు అగ్ని అయితే అగ్నిలోకం విష్ణు అయితే విష్ణులోకం శివుడైతే శివలోకం పార్వతి అయితే పార్వతీలోకం లక్ష్మీ అయితే లక్ష్మీలోకం బ్రహ్మ అయితే బ్రహ్మలోకం ఇంద్రుడైతే ఇంద్రలోకం ప్రతి దేవతకి ఓ లోకం ఉంటుంది ఆ లోకంలో ఉంటాడు ఆ దేవత ఆ దేవతకు ఒక రూపం ఉంటుంది ఓ వాహనం ఉంటుంది తప్పనిసరిగా ఒక పశు ఉంటుంది ఆ వాహనము దేవతల వాహనములన్నీ పశువులు కాబట్టి ఓ పశువు వాహనంగా కలిగి ఉంటాడు తప్పనిసరిగా ఆ దేవతను కనుక నేను ఆరాధిస్తే ఆయన అక్కడుండే నాకు కోరికని తీరుస్తాడు ఇది ఇది వ్యవస్థ దేవాన్ దేవ ఇది ఇది ఈ భక్తి ఈ భక్తిలో భేదము దాని పునాది భేద దృష్టి దాని ఫౌండేషన్ అటువంటి భక్తులు కానీ దానికి అపు దానికి డిఫరెంట్ మద్భక్త అంత మామతి నా భక్తులు నన్ను పొందుతారు ఇక్కడ ఈ భక్తి ఇంతకు ముందు చెప్పిన ద్వైత భక్తి కాదు ఇది ఈ భక్తికి పరాభక్తి అని పేరు సుప్రీం డివోషన్ ఏమే స్వామి వివేకానంద ఒక పుస్తకాన్నే రాశారు సుప్రీం డివోషన్ పరాభక్తి ఈ భక్తి యొక్క ఈ భక్తికి లక్ష్యము గోల్ ఏంటి కామన ఏది కాదు అలా నా కోరిక తీరడం ఈ భక్తికి గోల్ కాదు కేవలము తన యొక్క హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుని అంటే తన తనదైన దైవత్వాన్ని ఆవిష్కరించుకుని జీవన్ముక్తుడవుతాయే ఈ భక్తి యొక్క లక్ష్యం అంతేగాని అల్పములైన కోరికలు తీర్చుకోవటం ఈ భక్తి యొక్క లక్ష్యం కాదు పైగా ఈ భక్తికి పునాది అద్వైతం సో భే అభేదము ఈ భక్తికి పునాది అల్టిమేట్ గా నేను నాకు ఈశ్వరునికి ఉండే అభేదాన్ని నేను తెలుసుకుని జీవన్ముక్తుడనవుతాను అది ఈ భక్తి యొక్క తాత్పర్యం మద్భక్త యాంతి మామపి ఒకప్పుడు ఈ కోరిక దేవతలను దేవాన్ దేవయజా దేవయజో యాంతి మద్భక్త యాంతి మాం అపి ఈ గురించి చెప్తున్నా సంస్కృతంలో అపి అంటే ఆల్సో దానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ ఇప్పుడు దేవతని మీరు ఒక కోరికతో ఆరాధించారనుకోండి మీకు ఆ కోరిక తీరచ్చు తీరకపోవచ్చు కానీ మద్భక్తాహమాం నిశ్చయన యాంతి తప్పనిసరిగా నన్ను పొంది తీరుతారు యాంతి అపి అంటే యాంతి ఏవా నన్ను పొందుతారు ఒకప్పుడు అయితే ఇప్పుడు మీరు నిష్కామంగా శ్రీకృష్ణుని ఆరాధిస్తే మీకు శ్రీకృష్ణుడు ఆత్మరూపంగా తెలియబడి మోక్షమును జీవన్ముక్తిని పొందుతారు మంచిదే కానీ అటువంటి వ్యక్తికి ఏదైనా లోకంలో జీవనయాత్ర ఉపయోగపడే కామనలు సిద్ధించవా అంటే అవి కూడా సిద్ధిస్తాయి ఇప్పుడు గజేంద్రుని తీసుకోండి గజేంద్రుని యొక్క ఉపాఖ్యానం చాలా చిత్రంగా ఉంటుంది ఆయన ముందు ఆర్తభక్తుడుగా ప్రారంభం చేస్తాడు అంతకుముందు భక్తి అంటే ఏదో ఎరగడం గజేంద్ర గజేంద్రుడు ఉపాఖ్యానం మీకు తెలుసు కనుక భాగవతంలో వస్తుంది ఆరంభంలో భక్తి అంటే ఏదో ఎరగడం కలడు కలండ్ వాడు కలడో లేడో అని అలా ఆరంభం చేస్తాడు ని తన ఆపద వచ్చింది గనక నన్ను ఈ ఆపద నుంచి బయట పరాయి అని భక్తి చేస్తాడు కానీ తీరా ఈశ్వరుడు సాక్షాత్కరించాక ఆయన ఏమని కోరుతాడంటే నన్ను నువ్వు ఈ ఆపద నుంచి బయట పారాయాల్సిన అవసరం లేదు ఈ ఏనుగు జన్మ ఇప్పుడికిప్పుడు కథమైపోయినా నాకేమీ అభ్యంతరం లేదు ఈ అజ్ఞానంలో నేను ఇంక బతకాలని అనుకోవటం నాకు నీ స్వరూపము తెలియాలని నేను మోక్షాన్ని పొందాలి అని కోరతాను కొరితే అప్పుడు భగవానుడు అతనికి ఆపద నుంచి బయటపారేస్తాడు ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించి మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి కామనికి కామన సిద్ధించింది మోక్షము కూడా సిద్ధింది అతి అంటే అర్థం ఆ కామన సిద్ధిస్తుంది మోక్షం కూడా సిద్ధిస్తుంది ఈశ్వరుణ్ణి ఆరాధించటం లేదు ఉన్నాడు ధ్రువుడు అర్థార్థి భక్తుడు అంటే ఒక కోరిక తీరడం కోసం భక్తి చేశాడు సో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కోరిక తీరింది కానీ ధ్రువుడు నాకు ఈ కోరిక తీ ఇప్పుడు కోరిక తీరింది నువ్వు అనుగ్రహించావు నా కోరిక తీరింది కానీ నాకు ఇది పరమార్థం కాదని నాకు అర్థమైపోయింది నాకు మోక్షమే కావాలి అంటే ఆయనకి తాత్కాలికంగా ఆ కోరిక తీరింది అంటే తండ్రి దగ్గరికి జారదీశాడు పట్టాభిషక్తుడైనాడు రాజ్యాన్ని తీశాడు తర్వాత ధ్రువలోకాన్ని పొందాడు తర్వాత ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి కూడా పొంది మోక్షాన్ని కూడా పొంది కాబట్టి మనము భేద కేవలము కామనలచే ప్రేరితులమై ఆలోచన చేసి భేదమే సత్యమని భ్రమపడి ఆ కోరిక తీరడం కోసం ఆరాధన చేయడం అదంత పెద్ద గొప్ప విషయమేమీ కాదు దాన్ని ఆధ్యాత్మికతని కూడా అనరు గీతా ఇత్యాది వేదాంత గ్రంథాలలో దానిని కొంత చిన్న చూపు చూసేటువంటి సందర్భం కూడా ఉంటుంది మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది భాష్యకారులు అంత అర్థండి దేవాన్ దేవ యజహా ఇప్పుడు దేవ యజ అంటే ఎలా ఉంటారంటే వీడు బిజినెస్ స్టార్ట్ చేసేది అనుకోండి బిజినెస్ అంటే ఉన్న డబ్బు కంటే ఇబ్బడి మొబ్బడిగా చాలా ధనం కావాలి తప్ప ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఉంటే నేను ఏదో అంటున్నానని మీరేమనుకోకుండా ఏదో దృష్టాంతం ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే దృష్టాంతం లేని పాఠం వ్యర్థం ఆధునిక సమకాలీన సమాజ జీవనానికి ఉపయోగపడని విద్య ఎందుకు పనికిరాటది కాబట్టి ఇప్పుడు డయోడ్లు ట్రయోడ్లు మనం ఫిజిక్స్ పాఠం వెదామనుకోండి ఎవరికి కావాలి అలాంటివి మీకు కావాలంటే మార్కెట్లో కావాలంటే కూడా దొరకదు ఇప్పుడంతా ట్రాన్సిస్టర్స్ వచ్చేసాయి కాబట్టి ఉపయోగపడి విద్య ఒక ఆయన న్యూయార్క్ వెళ్ళాడు ఒక పెద్ద ఆయన రిటైరీ ఏళ్ళ ఆయన న్యూయార్క్ వెళ్ళాడు న్యూయార్క్ ఆ ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి నా చిన్న రేడియో హ్యాండ్ రేడియోలో డయోడ్ పాడైపోయినాయా దాన్ని రీప్లేస్ చేసుకోవాలి డయోడ్ ఉందా అని అడిగాడు అడిగితే వాళ్ళు చెప్పారు అలాంటివి లేదు మా షాప్లో చెప్పారు అయిపోయారు తర్వాత ఆయన గడ్డలు తీసుకునేందుకు బ్లేడు కావాల్సి వచ్చింది రేసర్లో ఇంకో షాపుకి వెళ్ళి నేను గడ్డ తీసుకునే బ్లేడులు ఉంటాయి కదా ఆ టోపస్ ఇలాంటి బ్లేడ్లు ఉంటాయి కదా అలాంటి బ్లేడు కట్ ఒకటి ఉందా అని అడిగాడు అలాంటివి ఏమి ఉండవు మా దగ్గర చెప్పాడు వీ డాంట్ హ్యావ్ ఎనీ సెట్స్ అని చెప్పారు అంటే వచ్చేసాడు ఇలాంటిదే ఇంకోటి అప్పుడు ఆయన అన్నాడు ఏమైంది ప్రపంచం ఇలా తయారైంది ఏది ఇంకా చిన్న విషయాలు కావాలంటే కూడా దొరకట్లేదు ఏంటి అని ఆయన బాధపడతాడు ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోయింది ఈయన కోరినవన్నీ కూడా చాలా అబ్సల్యూట్ థింగ్స్ కోరుకున్నాడు సో ఎక్కడికో వెళ్ళి నాకు తలపోటుగా ఉండే ఎనాలిజన్ టాబ్లెట్ ఉన్నా అని అడిగాడు అదే అలాంటి మందు కోరేపుడు మేము వినలేదండి అని వాళ్ళు లేదని చెప్పారు తలపోటుకి ఎనాలిజిన్ వెళ్ళలేదు వేడియోకి డయౌట్ లేదు రేజర్ బ్లేడ్ లేదు What happened to this world? Ananta died. So anyway... <laughs> so, Deva yajaha Deva te devaan janti. Now one thing is, If you are a business or a business, if you are a business or a business, you can do something very good. One thing is, If you are a good good, now I am a god. Now you are a good, పర్టికులర్ గా ఫలానా దేవతనే పట్టింది ఏమీ లేదు ఏ దేవత అయినా ఒకటే ఎందుకంటే ఆయన దేవతని ఆరాధ దేవత మీద ప్రేమ లేనే లేదు ఆయనకి ఆయనకు ఉన్న దేవత మీద ప్రేమ లేదా అంటే ఒక చెప్పాడు మీరు శుక్రుని ఆరాధిస్తే శుక్రగ్రహాన్ని మీరు ఆరాధిస్తే మీకు ధనం వస్తుందని చాలా రైట్ ఓకే శుక్రగ్రహం ఎక్కడ ఉంటుంది ఆ నవగ్రహాల్లో ఉంటుంది ఫలానా విధంగా ఉంటుంది అది శుక్రగ్రహం ఓ ఈజీ రైట్ ఇప్పుడు ఎలా ఆరాధించాలి అంటే ఈ సింగ ఆరాధన ఓకే ఉన్నాడు ఆ దేవాలయానికి వెళ్తాడు ఈ మిగతా శ్రైలిసి గురికి వెళ్ళాడు ఆ దే అక్కడికే వెళ్తాడు ఒకవేళ ఫోకస్ ఎక్కడ ఉంటుంది ఆ నవగ్రహాల పీఠం మీదే ఉంటుంది అక్కడికి వెళ్తాడు అక్కడ కూడా మిగతా ఎనిమిది గ్రహాల మీద ఇంట్రెస్ట్ ఉండదు కేవలం శుక్ర గ్రహాన్ని మీదే ఉంటుంది ఆ గ్రహానికి ఏదో పువ్వులో ఏదో వేసేసో కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి ఇప్పుడు రెడీగా ఉన్నాడు ఇప్పుడు డబ్బు పెరిగిపోవాలి ఆయన చేయాల్సిన పూర్తి చేసేసాడు ఇంకా డబ్బు డబుల్ అయిపోవడమే ఆయన ఆదిస్తాను దేవాన్ దేవ యజో ఇదే పద్ధతి దీంట్లో కరడుబెట్టిన స్వార్థము అన్నది మీకు మీరు ఇదే దేవుడి ఎడల చేసిన ఈ ప్రవృత్తి అంటే యాటిట్యూడ్ మీరు మనం మనిషి మీద చూపించినట్లయితే ఆ మనిషి జీవితంలో ఎప్పుడు మీ జైలుకురాడు అవునా కదా ఆ మనిషి ఏమంటాడు అబ్బో ఆయన చాలా స్వార్థపరు ఆయన చాలా కరడు కట్టిన స్వార్థపరు రండి నేను హ్యాండిల్ చేయలేనని దూరంగా పోతాడు దేవుళ్ళు కాబట్టి భరిస్తున్నారు కానీ మనిషి అయితే దగ్గరికి రాడు ఇప్పుడు ఒక పెళ్ళాడిని అమ్మాయితో చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్ళాడుతున్నాను అంటే ఆవిడ సంతోషిస్తుంది పెళ్ళాడుతుంది కానీ చూడు నీ నాన్న బాగా డబ్బున్నవాడు ఎవరు కావాల్సి వచ్చినప్పుడు అడిగినప్పుడల్లా నెల్లగా ప్రేమగా కానీ లేకపోతే కొంత దబాయించి కానీ అడిగినప్పుడల్లా డబ్బిస్తాడు కాబట్టి నేను నేను పెళ్ళాడుతాను అని అన్నారు అప్పుడు ఆవిడ పెళ్ళాడుతున్నా వెళ్ళి ఎన్నడూ కొంచెం రూపసి కాకపోయినా మరొకరిని పెళ్ళాడుతుంది కానీ ఇతగాన్ని మొత్తం తిగాడు మనం దేవత దగ్గరికి వెళ్ళి ఓ దేవత నువ్వు నిన్ను పూజ చేస్తే ఈ కోరిక తీర్చుకోవని నాకు ఆయన చెప్పాడు కాబట్టి నిన్ను పూజ చేసుకున్నందుకు నా కోరిక తీర్చుతావా తెస్తావా అని చెప్పేసి హఠం చేస్తే ఆ దేవత కాబట్టి నోరు మూసి పూజను స్వీకరించి వీడి కోరిక తీరుస్తోంది కానీ కర్మకే కర్మఫలానికి ఉండే లాస్ వల్ల ఉన్నాయి నియమం కర్మ కర్మఫలము అందుకోసం తీరుస్తోంది కానీ మనిషన్వ దేవుడు వల్ల తీర్చు ఆ ఆ కోరిక మీరు దాన్ని మళ్ళీ చెప్తారు చూడండి ధన ప్రాప్త్యర్థం ధనప్రాప్త్యర్థం శుక్రగ్రహం భజే లేకపోతే శుక్రగ్రహం పూజ ఇష్యే అని అన్నారు అనుకోండి ధనము లభించుట కొరకై శుక్రగ్రహమును పూజించుకున్నాను అని అన్నారు అనుకోండి దాన్ని ఒక మనిషితో మీరు వ్యవహారం చేసేప్పుడు అయ్యా మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు ఎప్పుడైనా అవసరమైతే పని తీసి పెడతారని నేను మీ స్నేహాన్ని చేసుకున్నాను అని అనుచూడల్ని మీరు ఎవరితో పోయినా ఈ ట్రైట్ ఆ మనిషి ఏమంటాడు వద్దులే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీలాంటి ఫ్రెండ్ నాకు